కలుస్తుంది ప్రార్థం చేద్దాం సోత్రం కావా పరిశీరా గొప్ప దేవ సర్వశక్తివంతుడా నీకు అన్నా నిసయ్య అబ్రహాం ఇసాకి యాకోబల గొప్ప దేవ కృపా సర్తి సంపూర్ణ జీవం గల తండ్రి నీకు అన్నా నిసయ నీకే స్థుతులు స్తోతలు అర్పించుకోవడం అయినా గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభావ అమలందరినీ సురక్షితంగా కాపానైనా కృపలో అమలు సజీలకు నిలబెట్టుకున్నావు తండ్రి దివారాతులు మమ్మల్ని తాచి కాపాడి ఇక దినానికి ప్రభావా ఇక నూతనైన కృపను మాకు అనుగరించేందుకే నీకు అన్నాలు ఇస్తాయా నీకే కృతజ్ఞత ఇక దినం ఎంతో మంది చూడలేకపోతున్నారు ప్రభావా అమలు మీరు మమ్మల్ని కాపాడలేదు మీ కృపలు భద్రపరచుకున్న వ్యాక్సిన్ నుంచి వైరస్ నుంచి పది తెగుల నుంచి మీరు మమ్మల్ని కాపాడలేదు మీ ఆత్మచత్ మమ్మల్ని ముద్రించుకునేందుక నీకు అన్నాను ప్రభావా నీకే స్ఫుతులు శ్రోతలు అర్పించుకోవడం నీకే కృతజ్ఞతలు అర్పించుకున్న సమస్త ఘనత మహిమ ప్రభావంలో మహాతేజస్సు మహేశ్వరం యుగ యుగంలో నీకే కలుగును కాదు నా దేవ నా తండ్రి ఈ యొక్క మధ్యకాల సమయంలో మీ సన్నిధిక వచ్చిన ప్రభా నిర్మాతలు మాట్లాడండి ఇక నూతనమైన పరిశుభత్మ అభిషేకాన్ని మాకు అనుగ్రహించండి వాక్యంలోని సత్యాన్ని గ్రహించలాగన మా ఆత్మీ నేతలు ఇప్పటి ప్రభా మాట్లాడండి ఈ ఆరు అంతా మీరే ఆధిపత్యం దాని పెడతారుగా నడిపించను ప్రతి ఆటంకాలు కొట్టివేసి ప్రభా ఈ నామాన్ని మేమే తెచ్చుకోమాలి యేసు క్రీస్తు పరిషుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ స్తులేనిదే నడువలేను ఒక అడుగైనా వేయలేను ఏస్తులేనిదే నడువలేను ఒక వేయలేను నడిపించు ఏయ్యా డుగులు తడబడకుండా నడిపించు ఏస్తయ్యా నాడుగులు తడబడకుండా లేనిదే నడువలేను ఒక అడుగైనా ఒక అడుగైనా వేయలేను నడిచాను ఎన్నో మార్గాలలో శ్రమలనే ముళ్లను తొక్కాను తిరిగాను నేను ఈలోకాశలతో ఎదురయ్యను ఎన్నో అవమానాలు నడిచాను ఎన్నో మార్గాలలో శ్రమలనే ముళ్ళను తొక్కాను తిరిగాను నేను ఈ లోకాశలతో ఎదురయ్యను ఎన్నో అవమానాలు నా చేయి పట్టి నా శ్రమలను తొలగించి నా చేయి పట్టి నా శ్రమలను తొలగించి తన బాటలో నడిపించెను సులేనిదే నడువలేను ఒక అడుగైనా వేయలేను ఏసులేనిదే నడువలేను ఒక అడుగై డుగైనా వేయలేను నడిపించు ఏసయ్యా నాడుగులు తడబడకుండా నడిపించు ఏసయ్యా డుగులు తడబడకుండా ఏసులేనిదే నడువలేను ఒకడుగైనా వేయలేను ఏసులేనిదే నడువలేను ఒక అడుగైనా వేయలేను నడిచాను ఏ సయ్యా శాంతి మార్గములో దొరికింది నాకు నిత్య జీవము యుగయుగములకు యుగములకు నేనాయనతో జీవించదను నిత్యమైమలు నడిచాను ఏ సయ్యా శాంతి మార్గములు దొరికింది నాకు నిత్య జీవము యుగ యుగములకు నీనాయనతో జీవించదను నిత్య మహిమలు సత్యమైన దేవుడు మార్గమైన దేవుడు సత్యమైన దేవుడు మార్గమైన దేవుడు నిత్య జీవమైన దేవుడు ఏసు లేనిదే నడువలేను ఒక అడుగైనా వేయలేను ఏసు లేనిదే నడువలే ను ఒక అడుగైనా వేయలేను నడిపించు ఏసయ్యా నాడుగులు తడబడకుండా నడిపించు ఏసయ్యా నాడుగులు తడబడకుండా ఏస్తులేనిదే నడువలేను ఒక వేయలేను నిదే నడువలేను ఒక అడుగైనా వేయలేను అలి థ్యాంక్ యూ బ్రదర్ ప్రైజ్ లాడ్ థ్యాంక్ యూ బ్రదర్ ప్రైజ్ చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్ళిపోదాం పరిశుద్ధ ప్రేమ గల దేవాజీవం గల తండ్రి ఏసారి మీకు వంద నాలుగు స్థితులు స్తోత్రములు ప్రభావ ఏవనైనా గడిచిన కాలం అంతా ప్రభావం మన కాచి కాపాడిన తండ్రి ఈ గడియ ప్రాభ సజ్జు లెక్కలో ఉంచినందుకు కనుక వేళ అది వందనాలు కృతజ్ఞత సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లించుకుంటున్నాం తండ్రి ఏవనైనా మధ్యాహ్న కల స్వరం ప్రభావ సమయంలో ప్రభావం మీ స్వరం వెంటనే మేమంతా కూడి ఉన్నాం ప్రభావ మీరే మీ స్వారం వినిపించండి తండ్రి నేను మా తలంపులను కొట్టివేయండి ప్రభావ మీరే నేను మీ యొక్క వాక్యం ద్వారా మాట్లాడు ప్రభావ జీవితాలను సరి చేయమని నేను మీ వాక్యాను సరే జీవించే కృపను దయచేయమని నేను నా నోటి మీ మాట ఉంచి మీ యొక్క సహాయం యేసుక్రీస్తు పరిషున్న మమ్మల్ని ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి ఆ మేన్ వార్త నుంచి మనం ఒక అదే ఒక వాక్యం చూద్దాము ఇదంతా మనకి తెలిసిన వాక్యమే ఎన్నో సార్లు ఎన్నో ప్రతిసారి మనకి విశ్వాసం అనే టాపిక్ ప్రభువుల విశ్వాసం ఎంతో ఇంపార్టెంట్ కదా మనకి దేవుణ్ణి నమ్మకపోతే మనం ఇక్కడ ఉన్న ఉన్నాం ఎందుకంటే మనం ఆయన నమ్ముతాము ఆయననే మన రక్షకుడు మన కాపర ఆయననే మనకి దిత జీవం ఇచ్చేది ఆయననే ఆయనే మార్గము ఆయనే జీవము ఆయనే సత్యము ఇవన్నీ మనం నమ్ముతాము ఆయన ఎందు విశ్వాసం లేకపోతే మనం ఇక్కడ ఉన్నాం ఈ విశ్వాసం గురించి మాట్లాడుకునేటప్పుడు బేసిక్ గా ఈ వచ్చినాలే చూస్తా ఉంటాం అనమాట కానీ ఈ రోజు మనం చూసేది ఏంటంటే ఎటువంటి విశ్వాసం మనం కలిగి ఉన్నాము అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలా పరీక్షించుకోవాలి ఎందుకంటే ప్రభు ఆ యొక్క శిష్యులతో కూడా అట్లే ఒక మాట అంటాడు నన్ను ఎందును ఉద్దేశించి ఆ మాట అన్నాడు అనేది ప్రభు నాకు ఏ రీతిగా చూపించింది అనేది నా వాయిస్ వినిపిస్తుందా బ్రదర్ అందరికీ వినిపిస్తుంది బ్రదర్ ఎట్లా ఉంది మన విశ్వాసం అనేది మనం పరీక్షించుకోవాలి ఎందుకు ఈ వచనం చూస్తే చాలా సార్లు చదువుకుంటారు మీరు కానీ నాకు ఏ రీతిగా అర్థమైంది ప్రభు దీని ద్వారా నాతో ఎట్లా అనేది మీకు ఈ రోజు నేను షేర్ చేసుకుంటాను లూకాస్ వార్త ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ అధ్యాయంలో రాయబడింది ఇది లూకాస్ వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై నుంచి ఉంది మరి యొక్క నా మరి నాడు లుకస్ వర్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన మరి నాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోని ఎక్కి సరస్సు అద్దరి ఎక్కి వారితో చెప్పగా వారు ఆ ధోని త్రోసి బయలుదేరి అంటే దేవుడు మన ప్రభువు ఆ శిష్యులతో చెప్పాడు ఏమని చెప్తున్నాడంటే అసలు ఎక్కి అంటే పడవ ఎక్కి మనం అవతల అవతల సైడ్కి వెళ్ళిపోదాము అని చెప్పంటే వాళ్ళు ఆ ధోని తీసుకొని స్టార్ట్ అయ్యారు స్టార్ట్ అయిన తర్వాత దేవుడు నిద్రపోతున్నాడు వారు ఇర మూడవచనంలో వారు వెళ్ళు వెళ్ళుచుండగా ఆయన నిద్రించను అంతలో గాలివాన సరస్సు మీదకి వచ్చి ధోని నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి ఆయన పడవెక్కగానే ఆయన నిద్రపోతున్నాడు నిద్రలో నిద్రలోకి జారుకున్నాడు అప్పుడు గాలివాన వచ్చినాయి అపాయకరమైన స్థితిలో వచ్చేశ్వర ఇది మనకు తెలిసింది ఈ కథ అంతా వాళ్ళు అప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే గనుక ఆయన యుద్ధకు వచ్చి ప్రభువ ప్రభువ నశించ నశించిపోమని చెప్పి ఆయన లేపిరి చూడండి వాళ్ళు వాళ్ళు ఏమంటున్నారంటే ఈ ఈ మాట మనం జాగ్రత్తపై పరిశీలించాలి వాళ్ళు ఏమంటున్నారంటే ప్రభు ప్రభు నశించిపోవచ్చున్నాము మేము మేము అయ్యి మేము నశించిపోతున్నాం చెప్పి ఆయన లేపుతున్నారంటే మేము ఈ పడవ మునిగిపోతుంది మేము చనిపోబోతున్నాము అని చెప్పి ఆయన లేపుతున్నారు అంటే వీళ్ళకి శ్రమ వచ్చింది అక్కడ అక్కడ ఒక భయంకరమైన పరిస్థితి వచ్చింది అప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే నశించిపోతున్నాం నశించిపోతున్నాం అని ఆయన లేపితే ఆయన ఏం దేవుడు ఏం చేశారంటే ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అనిగి నిమ్మలమాయను అంటే ఆయన లేచి గద్దింపగానే అవి అంత తోట అవి సద్దు అంటే ఇప్పుడు ప్రభు ఏం చేశారంటే ఆయనకు అధికారం ఉంది ఆ అవి ఆ నీటి పొంగును గద్దింపగానే అవి నిమ్మల మాయను అంటే అంటే మాట అవి కదా ఈ ఈయన దేవుడు ఏదైతే మనం చెప్పినాడో ఆయన గద్దింపగానే అవి ఆగిపోయినాయి అంటే భయపడి ఆ యొక్క గాలి వాన అన్ని కూడా ఆగిపోయి నిమ్మలమైనా అంత ప్రశాంతంగా అయిపోయింది సరే ఈయన ఆగిపోయినప్పుడు మరి అవి ఎట్లా స్టార్ట్ అయినాయి అనేది మనకు అర్థం కావాలి ఇప్పుడు ఆయన గద్దిస్తే అవి ఆగిపోయినాయి మరి అవి ఎట్లా స్టార్ట్ అయినాయి అవి వచ్చినాయి కదా ఆయన ఆయన పడవలు ఉండంగానే స్టార్ట్ అయినాయి గాలి వాన వచ్చినాయి ఆయన నిద్రపోవంగానే వచ్చినాయి ఆయన ఆజ్ఞ లేని ఆయన ఆజ్ఞ ఆయన ఆజ్ఞ ఇవ్వగానే అవి నిమ్మలమైనప్పుడు వేరే వాళ్ళు ఎవరో చెప్తే అవి చెయ్యవు కదా వాటంతటా అవి రావాలి ఆ గాలి వాన రావు కాబట్టి ప్రభు ఎక్కడ వాళ్ళకి పంపించిండు అంటే ఇప్పుడు మనం ఎట్లా అర్థం చేసుకుంటాం అంటే విశ్వాసం లేదు వాళ్ళకి దేవుడు ఉన్నాడు అయినా కానీ వాళ్ళు గుడ్డిగా నమ్మలేకపోయినారు ప్రభుని ప్రభు వాళ్ళకి ధైర్యం లేదు అని చెప్పి మనం ఆ రీతిగా అర్థం చేసుకుంటాం వెళ్ళి అల్ప విశ్వాసులు అని అనుకుంటాం కదా కానీ ఇరవై ఐదో వచ్చిన అప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనిను ఇక్కడ చూడండి అప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనెను అంటే ఆయనని అడుగుతున్నాడు మీ విశ్వాసం ఏది అని అడుగుతున్నాడు అంటే ఇదే రీతిగా ప్రభు మనల్ని కూడా అడుగుంటాడేమో ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి శ్రమ రాగానే మేము నశించిపోతున్నాం మేము నశించిపోతున్నాం ప్రభు అ ప్రభు కానీ అది ఎట్లా వచ్చింది ఎందుకు వచ్చింది ఇప్పుడు మనిషిని మీద అప్పుడే దేవుడు ఏమంటున్నాడు ఇన్ని మీ విశ్వాసం ఎక్కడా అని అడుగుతున్నాడు ఒక మనిషిని నమ్మడం అంటే విశ్వాసం అంటే మనం విశ్వాసం దేని మీద పెట్టమన్నాడు ప్రభు ఆయన మీదే విశ్వాసం పెట్టమన్నాడు కదా ఆయన మీద విశ్వాసం పెట్టమంటే ఏంటంటే అంటే ఆయన సంపూర్ణంగా నమ్మడం ఆ విశ్వాసం అంటే ఆయనను సంపూర్ణంగా నమ్మడం ఒకరిని మనం నమ్ముతున్నాం అంటే వాళ్ళు ఏం చెప్పినా మనం చేస్తాం ఆజ్ఞ ఫాలో అవుతాం ఆయన ఏ ఆజ్ఞ ఇచ్చినా మనం ఫాలో అవుతాం ఏది చెప్పినా చేస్తాం అది ఒకరిని నమ్మడం మన గుడ్డిగా అది మంచా చెడ అని ఒకరు నమ్మినాం అంటే మనం అది ఆలోచించాం అని చెప్పిందంటే చేస్తాం అంతే ఇది కూడా అంతే ప్రభువు మీ విశ్వాసం ఎక్కడంటే ఇది ఒక గాలి వచ్చినప్పుడు వాళ్ళు మేము నశించిపోతున్నాం నశించిపోతున్నాం అని అన్నాడు అంటే ఎందుకు నశించిపోతారు వాళ్ళ అతిగా ఈ సమూహల గ్రంథంలో మొదటి సమూహల గ్రంథం రెండో అధ్యాయంలో వాళ్ళు ఎందుకు నశించిపోతారు చూడండి రెండవ సమూహ మొదటి సమూహలు గ్రంథము రెండవ అధ్యాయము మొదటి సమూహలు గ్రంథము రెండో అధ్యాయంలో ఆరు ఏడు ఎనిమిది చూస్తే జనులను సజీవులుగాను సజీవులను గాను మృతులను గాను చేయుడు యహోవయే పాతాలకు పంపుచు అందులోండి రప్పించు ఆయనే యహోవ దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేవాడు తృరంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండే లేవనెత్తువాడు ఆయనే భూమి యొక్క స్తంభములు యహోవ వశము లోకమును వాటి మీద ఆయన నిలిచి లోకమును వాటి మీద ఆయన నిలిపియున్నాడు ఇక చూడండి మనకెంత క్లియర్ గా ఉందంటే జనులను సజీవులుగాను మృతులుగాను చేయవాడు యహోవాయే ఆయనే బతికిస్తాడు ఆయననే మృతులుగా చేస్తాడు పాతాలను పంపచ్చు అందులో నుంచి రప్పించుకుండి వాడు ఆయనే పాతంలో ఎవర్ని ఎవరిని పంపిస్తారు మా మన బైబుల్ ప్రకారంగా పాతాలంలోకి పంపించేది ఎవరిని అపవాదినే కదా అపవాది సంబంధుల్ని పంపిస్తారు మరి అందులోంచి పంపించే వాళ్ళని రప్పించే వాళ్ళు ఎవరు ఎందుకు పంపిస్తున్నాడు ఎందుకు రప్పిస్తారు పాతాలంలోకి ఎందుకు ఎందుకు రప్పియ్యాల చూడండి అంటే మనుషుల్ని బతికేటట్టు చేసేది ఆయననే చంపే చక్ర మృతులుగా చేసేది ఆయననే సమస్తం ఆయననే చేస్తాడు దరిద్రం కలుగు చేసేది ఆయననే ఐశ్వర్యం కలుగు చేసేదాననే కృంగ ఆయననే లేవనెత్తేది కూడా ఆయననే కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఉట్టిగా ఏది కూడా శ్రమ రాదు వాళ్ళని పరిశీలిస్తే వాళ్ళు మేము నశించిపోతున్నాం మేము అంటే వాళ్ళు ఎందుకు నశించిపోతారు దేవుడు చిత్తం కాకుండా ఒకవేళ దాన్ని చిత్తం అనుకో పోనీ ఇంకా నశించిపోతే నశించిపోవడం ఇంకా ఆయన చెప్తామంటే ఇంకా అంతతోటి ఆయన ఆయన చాప్టర్ అయిపోయినట్టు ఇంకా ఎవరైతే నశించిపోతాం అన్నాడు ఒకళ్ళు నశించిపోయినాడు అనుకో ఆయన చాప్టర్ ఎప్పుడైతే మన కంప్లీట్ విశ్వాసంలో దేవుని నమ్ముతాము ఎప్పుడైతే మన దేవునికి సంపూర్ణంగా విశ్వసిస్తాము ఆయన మార్గంలో నడుచుకుంటా వెళ్తాము అప్పుడు శ్రమ వచ్చింది శ్రమ వస్తే నేను నశించిపోతాను ప్రభావ నేను నశించిపోతాను శ్రమ నేను పడలేను నన్ను దూరం చేయి దూరం చేయి అంటే అది దేవునికి విరోధంగా అన్నట్టు ఎందుకంటే నీకు శ్రమ వచ్చేదైనా ఏదైనా సరే ఆయన ప్రతిది ఆయన ఆజ్ఞ లేనిది రాదు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది ఎందుకంటే జనులను సజీవులుగా చేసేది ఆయనని మృతులుగా చేసేది ఆయనని పాతలో పంపించేది తప్పించేది ఆయనని దరిద్రం కలుగు చేసేది ఆయనని ఐశ్వర్యం కలుగు చేసేది ఆయనని కృంగజీసేవాడు ఆయనని లేవనెత్తవాడు ఆయనని నీరో లేనిది దేవుని ఆ దేవుని పట్ల నీకు విశ్వాసం ఎంత వరకు ఉంది నీ సగం విశ్వాసం ఇప్పుడు మా లూకాస్ మా మార్కు సువార్తలో ఒక వాక్యం ఉంది మార్కు సువార్త తొమ్మిదో అధ్యాయంలో ఉంటుంది మార్కు సువార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై వచనంలో అందుకు ఏసు నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమేనని ఆయనతో చెప్పాను అతనితో చెప్పాను అంటే ప్రభు ఏం చెప్తున్నాడంటే నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటున్నాడు సమస్తం అంటే ఇప్పుడు మన మన లోకంగా ఎక్కువగా బోధించేది ఏంటంటే నమ్ము నువ్వు ధనవంతుడు అవుతావు నమ్ము నీకు ఉద్యోగాలు వస్తాయి నమ్ము నీకు నీ దరిద్రత పోతుంది అని ఇంతవరకే చెప్తారు అక్కడ సమస్తం నీకు ఆరోగ్యం కుదుట పడుతుంది ఆయన నమ్ము నీకు సమస్తం అవుతాయి నీ నీకున్న బాధలు తొలగిపోతాయి నీకు విశ్వాసంలో అని చెప్తారు కానీ సమస్తము అంటే ఏంటిది సమస్తం అంటే అందులో శ్రమ ఉంది బాధ ఉంది కష్టం ఉంది సుఖం ఉంది దుఃఖం ఉంది అన్నీ ఉంటాయి అందులో సమస్తం అంటే నువ్వు ఒక నువ్వు ఒక రోగిని స్వస్థపరచగలవు అట్లనే నువ్వు ప్రభు పేరిట ఏదైనా కార్యం చేయగలవు నువ్వు నమ్మితే అట్లనే నువ్వు శ్రమ కూడా ప్రభు ప్రభు చొప్పున నువ్వు సహించగలవు ఆ శ్రమను కూడా సమస్తం సాధ్యమే నువ్వు విశ్వసించినప్పుడు నువ్వు ఆయన నమ్మినప్పుడు నీకు సమస్తం సాధ్యం అంటే ఆ సమస్తంలో కష్టం కూడా ఉంది శ్రమ కూడా ఉంది సగం సగం నమ్మకూడదు ఇప్పుడు శ్రమ కూడా భరించగలవు ఆయన నమ్మినప్పుడు అది కూడా సాధ్యమే ఈరోజు మనం చేసే ప్రార్థన లేదు ఒక్కోసారి దేవుడు వింటాడో వినడం నాకు ఈ వాక్యం చదివి నాకు ఇది కొన్ని విషయాలు అర్థమైనా అనిపించింది ఎందుకంటే ఆయన కొన్ని ఆయనకు మన ప్రకటన గ్రంథంలో కూడా కొన్ని సంఘాలకు ఆయన ఏం చెప్తాడంటే స్పూర్ణ స్పూర్ణ స్పూర్ణ అనే స్ఫుర్ణ అనే సంఘ సంఘదూత ఆయన రా చెప్పేటప్పుడు ఏం చెప్తాడంటే ప్రకటన గ్రంథం రెండు తొమ్మిదిలో ఉంటది నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుతును ఆయనను నీవు ధనవంతుడవే అంటే వీళ్ళు శ్రమ శ్రమను దరిద్రతను ఆయన ఎరుగుతున్నారు అంటే వీళ్ళు పడుతున్నారు శ్రమ ఆయన నామంలో అంటే ఆయన వాళ్ళ గురు వాళ్ళ ఎంత శ్రమ పడుతున్నారో ఆయన తెలుసు వాళ్ళ దరిద్రత అంటే అంటే వాళ్ళు పావర్టీ అని అంటే వాళ్ళు పేదరికంలో ఉన్నా కానీ శ్రమ పడుతున్నా ఆయన ఎందు విశ్వాసం ఆయన ధనవంతుడు చెప్తున్నాను ఆయన అంటే వాళ్ళు దేవుని ఎందు బాగా విశ్వాసం కలుగున్నారు దేవుని విడవలేదు అందుకని ఆయన ఆజ్ఞాన మార్గంలో నడవకుండా ఆగిపోలేదు శ్రమ పడుతున్నారు ఆయన అయినా సరే ఆయన ఏమంటాడు అయినను నీవు ధనవంతుడవే తాము యూదులం అని చెప్పుకోనచ్చు కాక సాతాను సమాజపు వారి వల్ల నీ కలుగు దూషణా నేను ఎరుగును అంటే క్రైస్తవులనే చెప్పుకుంటారు యూదులము అని చెప్పుకుంటారు కానీ యూదుల కారు వాళ్ళు వారి నీకు దూషం కలుగు నేను ఎప్పుడు దూషిస్తానే ఉంటారు అది నీ ఎరుగుదును నీవు పొందబో శ్రమలకు భయపడకము ఇక చూడండి శ్రమను నీ దరిద్రత ఎరిగినప్పుడు ప్రభు ఆయన శ్రమల నుంచి విడిపించాలి కదా కానీ ఎందుకు నీవు పొందబోవు శ్రమలకు భయపడుకోమని చదువుతున్నాడు ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోవచ్చున్నాడు పది దినములు శ్రమ మరణము వరకు నమ్మకముగా ఉండము నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదని అంటున్నాను అంటే వీళ్ళు ఈయన చూ ప్రభు చెప్తున్నాడు నేను ఇంకా పది దినాలు నీకు శ్రమ కలుగుతుంది మీరుగో మీరు మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోవచ్చున్నాడు అంటే ఆయన వేయింపబోచనాడన్న సంగతి తెలుసు అపవాదికి అధికారం ఇచ్చింది ఆయన వాళ్ళని చెరలో వేయించడానికి ఇచ్చాడు పది దినాలు శ్రమ తగులుతుంది అంటే నీకు శ్రమ రాబోతుంది అప్పుడు నువ్వేం ఆయన ఏం చేయమంటున్నాడు మరణం వరకు పది దినములు శ్రమగలుగును మరణం వరకు నమ్మకముగా ఉండును నేను నీకు జీవకిరీటం ఇచ్చేదను అంటే వీళ్ళు ఎంతగానో దేవుడిని నమ్మారు ఎంతగానో ఇదయ్యారు కానీ వాళ్ళకు దేవుడు ఇస్తున్న మాట ఏంటంటే నువ్వు శ్రమ పొందు నువ్వు శ్రమ పొందు నువ్వు నమ్మకం నమ్మ నీ మరణం వరకు నమ్మకంగా ఉండు తర్వాత నేను నీ జీవ కిరటం ఇస్తాను ఈ రోజు మనం ఏం చెప్తున్నాం మనకు విశ్వాసం ఏంటంటే అప్పుడు వాళ్ళు వాళ్ళు ఏం చెప్పాలి అప్పుడు సరే ప్రాబ్ అని చెప్పాలనా లేకపోతే నేను నా వల్ల కాదు ప్రాబ్ నేను నేను తట్టుకోలేను నేను నేను మొయ్యలేని నీ శ్రమ నుంచి విడిపించని ప్రార్థన చేయాలి అట్ చేయకూడదు కదా ఎందుకంటే నమ్మువానికి సమస్తం సాధ్యం ఎందుకంటే సమస్తం ఆయనే ఇప్పుడు మనం చూసిన దరిద్రత కలుగీసేదాయనే లేవనెత్తవాడు ఆయనే కృంగదీసేవాడు ఆయననే అంటే మనకి ఆ శ్రమ పెట్టినా గాని దేవుడు మనకు అప్పుడు ఆ సహాయం చేస్తాడు మన శ్రమ దేవుల్లో ఉన్నప్పుడు నమ్మినప్పుడు మనకు సాధ్యం అది కూడా శ్రమను కూడా సాధ్యపరచుకోగలం మనం కానీ మనం చేసే ప్రార్థనలు మనం ఎట్లా చేస్తామంటే ప్రభావా ఈ శ్రమ నాకు రావద్దు నేను పడలేను శ్రమను ఈ శ్రమ నాకు ఈ శ్రమను దూరపరచు అని చెప్పి మన శ్రమ పొందకుండా ఆగిపోతే మన విశ్వాసం ఎంత వరకు ఉన్నట్టు అప్పుడు ప్రభు అంటాడు ఇదేనా నీ విశ్వాసము వాళ్ళతో అన్నాడు కదా శిష్యులతోని ఆ దోణి ధోనిలో ఉన్నప్పుడు మీ విశ్వాసం ఎక్కడా అన్నాడు మన శ్రమను చూసి భయపడి ఆగిపోతే శ్రమను చూసి నశించిపోతామేమో నశించిపోతున్నాం నశించిపోతున్నాం అని నువ్వు అనుకుంటే నువ్వు ప్రభువుని ఎక్కడ నమ్మినట్టు అప్పుడు నువ్వు నమ్మలేదు అప్పుడు నువ్వు ఇలా విశ్వాసం లేదప్పుడు పలానా చోటికి పోతే శ్రమ వస్తుంది పలానా చోటికి పోతే నన్ను చిడతారు నన్ను నేను వెళ్ళను ప్రభు చిత్తం కాదేమో అక్కడ శ్రమ వస్తుందని చెప్పి మనం ఆగిపోతే అప్పుడు మన విశ్వాసం ఎక్కడ నువ్వు ఆ ప్లేస్కి వెళ్తే నువ్వు ప్రభు నీకు ఒకవేళ నీకు ప్రభు నువ్వు శ్రమ పొందాలని చెప్పి నీకు అక్కడ నువ్వు ప్రభుని నమ్ముకొని వెళ్ళాలట ఆ ప్రదేశానికి కూడా ప్రార్థన చేసుకుంటావు నీకు ప్రేరేపణ వస్తుంది ఆ ప్రార్థనకి వెళ్ళమని కానీ అక్కడికి వెళ్తే శ్రమ వస్తుంది అని చెప్పి నీ ముందే తెలిసినా కానీ నువ్వు వెళ్ళాలనుకున్నప్పుడు నువ్వు వెళ్ళిపోవాల ఎందుకంటే ఆ శ్రమ సాధ్యమే నీకు నమ్మువానికి సమస్తం సాధ్యం అంటే ఆ శ్రమ నీకు సాధ్యమే నువ్వు నువ్వు ఆ శ్రమను పొంద పొందగలవు ఆ శక్తి నీకు ఇవ్వగలడు ఇస్తాడు ప్రభు నువ్వు వెళ్లకుండా నువ్వు అక్కడ ఆగిపోయి శ్రమ నేను పొందలేను ఈ శ్రమనుంచి దూరపరచంటే మనకు విశ్వాసం లేదు ప్రభు చిత్తము ఆ యొక్క సంఘానికి ఆయన ఆయన చిత్తం ఏంటంటే వాళ్ళు వాళ్ళు శ్రమ పొందాల అదే మాట అందరికీ చెప్పలేదు ఇంకో సంఘానికి చెప్తాడు ఆయన తయార సంఘానికి చెప్తాడు తొలితర సంఘానికి ఏమని చెప్తాడు ఇరవై నాలుగో వచనంలో అయితే తొవితరలో కడము వారైన మీతో అనగా ఈ బోధను అను అనుస అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకుని వారందరితో నేను చెప్పున్నది ఏమనగా మీ మరి ఏ భారమును పెట్టను నేను వచ్చే మీరు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకున్నాడు అని చెప్తున్నాడు అంటే ఈ సంఘం వాళ్ళకేమో ఏం చెప్తున్నాడు నీ ఇంక ఏ భారం పెట్టను ఎందుకంటే వీళ్ళు మనకు చదివితే పంతొమ్మిది వచనంలో తుయేతర సంఘం వాళ్ళు నీ క్రియలను నీ ప్రేమను నీ విశ్వాసమును నీ పరిచయం నీ సహనం నేను ఎరుగుతున్నట్టే వాళ్ళ విశ్వాసం ఉంది వాళ్ళ విశ్వాసానికి దేవుడు వాళ్ళు అవన్నీ ఫస్ట్ మీ మొదటి క్రియల నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవి అని నేను ఎరుగుతున్నట్టే వాళ్ళలో విశ్వాసం ఉంది వాళ్ళలో విశ్వాసం ఉంది అవి స్టార్టింగ్ స్టేజ్ లో కన్నా వాళ్ళు దాన్ని అడ్వాన్స్ స్టేజ్ తీసుకెళ్ళిపోయినారు అంటే వాళ్ళు స్టార్టింగ్ ఎప్పుడైతే మొదలుపెట్టినారో అక్కడి నుంచి వాళ్ళు కడపటికి లాస్ట్ ఎండి టైంకి వచ్చేసరికి వాళ్ళు మరి ఎక్కువైపోయినాయి ఎందుకంటే వీటి వల్ల వాళ్ళు వాళ్ళు అన్ని అన్ని చే వాళ్ళు అన్ని నెరవేర్చినారు వాళ్ళు జీవితంలో క్రియలు చేశారు ప్రేమ చూపించారు విశ్వాసం చూపించారు పరిచర్య చేశారు సహనంగా ఉన్నారు అందుకే ప్రభు వాళ్ళని ఏమంటున్నాడు నీ పైన నేనేమీ భారము పెట్టను ఇంకా నువ్వు ఏవైతే నా నుంచి పొందుకున్నావో అవన్నీ జాగ్రత్తగా పట్టుకో ఎవరిని ఎవరిలో మోసపోకుండా జాగ్రత్తగా పట్టుకో నేను వచ్చి నీకు జీవ కిరటం ఇచ్చిదనని చెప్తున్నాను అంటే ఒక సంఘం శ్రమ ఇంకో సంఘం వాళ్ళు వాళ్ళు అంటే వాళ్ళు ఫుల్ఫిల్ చేసినారు ఈ రోజు నువ్వు నేను ఫుల్ఫిల్ చేయలేదేమో కాబట్టి మనకి శ్రమ వస్తుంది అని చెప్పి భయపడి వెనకడుగు వేస్తే మనం ఎప్పుడు కూడా సేవ చేయలేము ఎందుకంటే అది అల్పవిశ్వాసం అయితే ఎందుకంటే ఆ శ్రమ వచ్చిందంటే అది ప్రభువు నుంచి వచ్చిందని మనం గ్రహించాలి శ్రమ ప్రభు నుంచి వచ్చిందని మనం గ్రహించాలి వీళ్ళు అపోస్తులను పొందలేదా అపోస్తులు పొందలేదు శ్రమ వీళ్ళు ఆ పౌలుశీలలు పొందలేదు ఆ శ్రమ వాళ్ళు పొందారు కదా శ్రమ చెరసల్లో వేయింపబడ్డరు వాళ్ళు చెరసల్లో వేయింపబడినా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రభువా అన్నాను కాపాడు నేను వాళ్ళను కొడతారు నేను పోను నేను ఆ ప్రాంతానికి నేను వెళ్లను నేను సువార్థ ప్రకటించనని చెప్పి వాళ్ళు ఎక్కడ అనలేదే వాళ్ళు వెళ్ళారు వాళ్ళు కొడతారని తెలుసు తెలిసి కూడా వెళ్ళారంటే వాళ్ళు ప్రభు చిత్తాన్ని నెరవేర్చినారు ఎందుకంటే వాళ్ళు విశ్వాసం దేవుని మీద పెట్టినారు కాబట్టి వాళ్ళకి ఆ శ్రమ సాధ్యమవుతుంది కానీ ఆ విశ్వాసం పెట్టనుడికి ఆ శ్రమ వాడు పొందలేడు ఎవరైనా సరే సగం విశ్వాసం పెడితే నేను నశించిపోవచ్చున్నానని వారు అరుస్తున్నారు పెద్ద పెద్దంగా నశించిపోతావు ఎట్లా నశించిపోతావు ప్రభు చిత్తం నశించిపోతావు లేకపోతే నశించిపోరు ఎవరు కూడా పుట్టిగా పోయి నశించిపోరు ఎందుకంటే మనం చూస్తున్నాం మరణింపజేసేది ఆయననే జీవింపజేసేది ఆయననే పాతాల నుంచి రప్పించొచ్చు తిరిగి పంపించేవాడు కూడా ఆయననే అంటే పాతాల వచ్చేది ఎవరు అపవాదే వస్తాడు పాతాల నుంచి కాబట్టి మనం విశ్వాసం సంపూర్ణంగా ఉండాల సమస్తము సాధ్యం అంటే ఓన్లీ మనకి మనం పొందుకున్న మనం కోరుకున్నవి వస్తాయి ఓన్లీ మనం ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతాయి ఓన్లీ మనం ప్రార్థన చేస్తే ఒక శ్రమ వెళ్ళిపోతుంది ఓన్లీ మనం ప్రార్థన చేస్తే మనం ఏం అడిగితే అది అనేది కాదు సమస్తం అంటే అందులో శ్రమ కూడా ఉంది ఆ శ్రమ కూడా నీకు సాధ్యము ఆయనలో ఉంటే ఆయన నమ్మితే కంప్లీట్ ఎందుకంటే సమస్తం ఆయన నుంచి వచ్చేవి ఏదైనా సరే ఆయన నుంచి వచ్చేది కాబట్టి మన విశ్వాసం అనేది పరిపూర్ణంగా ఉండాలి సగం సగం వరకే మనం విశ్వాసం పెట్ట కొన్ని విషయాల్లోనే మనం విశ్వాసం పెట్టొద్దు ఇ సంఘానికి ఆయన శ్రమ కలుగుతుంది అని చెప్పి చెప్తున్నాడు మరి మన అదే మనకి శ్రమ రాబోతుంది ఆయన స్వార్తలో శ్రమ పదహార వచనంలో ఇరవై రెండవ చూడండి ఉంది అపహస్తులకరం పదహారు ఇరవై రెండు అప్పుడు జన వారి మీదికి దొమ్మిగా వచ్చెను న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవాలని ఆజ్ఞాపించి వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసల్లో వేసి భద్రంగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించి చూడండి అంత క్లియర్గా రాస్తుంది వాళ్ళ వాళ్ళని చాలా దెబ్బలు కొట్టారంట వాళ్ళని ఒరడతోటి బెత్తాలతోటి కొట్టారు వాళ్ళని కొట్టి చెరసల్లో వేశారు వాళ్ళు పొందలేదు శ్రమ అయ్యో నేను కొట్టించుకోలేను నా వల్ల కాదు అని వాళ్ళు అనుకోలేదు కదా ఎందుకంటే వాళ్ళు విశ్వాసాన్ని దేవుణ్ణి నమ్మినారు కాబట్టి వాళ్ళకి ఆ శ్రమ సాధ్యమైంది ఆ వాళ్ళు అట్లనే ప్రభావ వాళ్ళు ప్రార్థన చేసి ప్రభుత్వ నేను శ్రమ పొందలేను నా వల్ల కాదు వాళ్ళ ఆత్మపూర్ణంలే కదా వాళ్ళు వాళ్ళు ముందుగా జరగబోతుంది వాళ్ళు తెలీదా తెలుసుకోగలుగుతారు వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా దేవుని నడిపించేటప్పుడు వాళ్ళకు తెలుసు కానీ దేవుని చిత్తం ఆ రీతికి ఉన్నప్పుడు వాళ్ళు ప్రార్థన చేయరు ఆ రీతిగా ఎందుకు నన్ను కొట్టొద్దు నన్ను చేయొద్దు ప్రభు నన్ను ఈ శ్రమ నుంచి తప్పించను ప్రార్థన చేయలేదు తర్వాత కూడా చూడండి కొట్టిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి ఇరవై ఇరవై ఐదో వచ్చినా అయితే మధ్యరాత్రి వేళ పౌళ్ళును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూని ఉండరి కైదీలు వినుచూనుండరి వాళ్ళు చూడండి ఏం చేస్తున్నారు దేవుడికి ప్రార్థిస్తున్నారు అంటే కీర్తనలు పాడుతున్నారు వాళ్ళు శ్రమం పొందినా కూడా దెబ్బలు కొట్టించుకున్నా కూడా అదే శ్రమం మనకు తగిలితే అదే దెబ్బ మనకు తగిలితే ఇంకోసారి మనం కన్నెత్తి కూడా చూడండి కొన్ని నాకు తెలిసినంతవరకు అట్లా చూడకుండా ఉండడానికి వీల్లేదు ఎందుకంటే ప్రభు చిత్తము నువ్వు శ్రమ పొందేదైతే నువ్వు శ్రమ పొందాలా ఒకవేళ ఆడ శ్రమ ఉందని చెప్పి నువ్వు తప్పించుకోకపోతే నీ విశ్వాసం ఎక్కడ అని అడుగుతాడు ప్రభు నేను నీ నీ పట్ల ఆ చిత్తం తలంపు నేను కలిగి ఉంటే మరి నువ్వు విశ్వాసం ఎక్కడ నువ్వు పెట్టినా విశ్వాసం నీకు తెలుసు కదా నా వచ్చేది అంటే నేనే నీకు ఇవ్వబోతున్నానని అనుకో ఎందుకు ప్రభు ఎందుకు నేను ఇవన్నీ భరించాలా ఈ శ్రమలన్నీ నేను భరించాలంటే చూడండి ప్రభు మత ఐదో ఉదయం లో చాలా క్లియర్ గా చెప్పినాడు నా నిమిత్తం నీతి నిమిత్తం హింసింపబడి వారి ధన్యులు పరలోకపు రాజ్యం వారిదని నీతి నిమిత్తము హింసింపబడి వారి ధన్యులు నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీద అబద్ధముగా చెడ్డ మాటల్లో పలుకునప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించమంటున్నాడు పరలోకం మీ ఫలం అధికం చూడండి ఎంత క్లియర్ గా నేను ఎందుకంటే నీతి నిమిత్తం నువ్వు వెళ్ళేటప్పుడు హింసిస్తారంట అప్పుడు హింసించబడినప్పుడు ఇంకా మన ధన్యులం వారు నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసి నిందించి హింసించి మీద అబద్ధము చెప్డం మాటలు ఇలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు ఆ ప్రభు ఏం చెప్తున్నాడు సంతోషించి ఆనందించుడి అంటున్నాడు ఈ ఆజ్ఞను వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అయినారు పౌలు శీలలు అందుకే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు కొద్ది డబ్బలు ప్రార్థనలు దేవునికి కీర్తనలు పాడుతున్నారు పాటలు పాడుకుంటూ సంతోషంగానే ఉన్నారు అదే చేస్తున్నారు సంతోషించి ఆనందించుడు అంటే ఈ వాక్యాన్ని వాళ్ళు శిరసా వహించినారు వాళ్ళు ఈ వాక్యాలు పాటించినారు వాళ్ళు దేవుణ్ణి సంపూర్ణంగా నమ్మినారు కాబట్టి వాళ్ళకి అది సాధ్యమైంది కానీ ఈ రోజు మనకు శ్రమొస్తే మనకేదన్నా బాధ వస్తే మనం ప్రభావి బాధ నుంచి దూరపరచు ప్రభావి ఈ బాధలు ప్రభు ఇక్కడ ప్రాంతానికి వెళ్తేన నువ్వు ఏదో చేస్తారు కాబట్టి ప్రభా నీ చిత్తమా కాదా అక్కడ శ్రమ ఉంటుందని చెప్పి నేను పోను అని చెప్పి అనుకుంటే మనలో విశ్వాసం లేనే లేనట్టు అది ఎటువంటిదైనా సరే వాళ్ళు ఏదో చేస్తారని భయపడితే అంటే ప్రభు మీద విశ్వాసం లేనట్టు నీకు తెలుసు అక్కడ శ్రమ వచ్చిందని శ్రమం రాకుండా చేయగలవాడు ఆయనే శ్రమ రాకుండా చేస్తాడు నువ్వు పోయావు నువ్వు పోవాలి నమ్మాలి ప్రభ నేను ఈ ప్రాంతంలో వెళ్తున్నాను నీ చిత్తం ఏందో నడిపించు అని చెప్పి మనం ప్రార్థన చేయాలి అంతేగాని అక్కడ ఏ శ్రమలు రాకూడదు ఏది రాకూడదు ప్రభ అని చెప్పి మనం అనుకుంటే మీ విశ్వాసం ఎక్కడని ప్రభు అడుగుతాడు నువ్వు మార్గంలో నీతి మార్గంలో నడుస్తున్నావు మరి హింసలు ఎందుకు వస్తాయని వాక్యంలో ఉంది హింసలు వస్తాయని మనం నువ్వు వాటిని వాటిని నువ్వు నీలో నీ విశ్వాసం ఉంటే నీ దేవుణ్ణి నమ్మితే అది నీకు సాధ్యం అవుతుంది సాధ్యం కాకుండా ఏమి ఉండదు ఓన్లీ స్వస్థతలే సాధ్యం ఓన్లీ దెయ్యాలను వెళ్ళగొట్టడమే సాధ్యం కాదు సమస్తము సాధ్యం అంటే ఏదైనా సాధ్యం అది కష్టమైన సుఖమైన ఏదైనా సాధ్యమే కష్టాన్ని కూడా మనం సాధ్యపరచుకోగలము కాబట్టి ప్రభువు నందు విశ్వాసం మనకుంటే ఏదైనా సరే మనం చేయగలం మనం నమ్మాలంతే నేను పోతున్నాను అది ప్రభు చిత్తం అయితే అది నెరవేరుతుంది లేకపోతే నెరవేరదు అనే విశ్వాసం మనలో ఉండాలి అవి దెయ్యాలు నెలగొట్టేదైనా ఏ సువార్థ పరిచర్యైనా ఎవరికైనా సువార్థ ఏ పనైనా సరే నీ పర్సనల్ పనైనా ఏదైనా కానీ ప్రభువుని విశ్వసించినావు ప్రభువుని నువ్వు సంపూర్ణంగా నమ్ముతున్నావు ఆయన ఆయన ఆయన ఆయన నిమిత్తం నువ్వు ఏదైనా పొందడానికి సిద్ధంగా ఉన్నావు అది కష్టమైన సుఖమైన ఏదైనా పొందడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు అది అని నమ్మినప్పుడు అది దెయ్యమైనా వెళ్ళిపోతుంది ఆయన చిత్తం అది అనారోగ్యమైన వెళ్ళిపోతుంది ఆయన చిత్తం అయితే ఆయన నడిపించాలనుకుంటే నువ్వు నమ్మకుండా సగం సగం మైండ్ తోటి సగం సగం ఓన్లీ నేను స్వస్థలే చేయగలుగుతాను నేను ఓన్లీ దెయ్యాలను నిలబొట్టుకు శ్రమను పొందలేను శ్రమ వస్తుంది అక్కడ పోతే అని చెప్పి ఆగిపోతే అది మనకి మనకి విశ్వాసం లేనట్టే మనం హింసింపబడాలా చూడండి ధనం ఎక్కువ అధిక మీ పరలోకం మందు సంతో నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధనులు సంతోషించి ఆనందించుడి అన్నాడు పరలోకం మీ ఫలం అధికం మగనన్నాడు మనం పరలోకంలో ఫలం అధికం చేసుకోవాలా మనం ఈ లోక సంబంధం కాదు కదా మనం ఈ లోకంలో యాత్రికులమే పరదేశాలం మనం ఇవాళ ఉండి రేపు ఎక్కువ డబ్బులు ఖర్చు ఎక్కువ ఆస్తులు కూడా అది మనం అనుభవించేది లేదు పెట్టేది లేదు డబ్బులు కోట్లు లక్ష కోట్లు సంపాదించుకున్నవాడు కూర్చొని తినేది ఎంత ఎంత లగ్జరీ లైఫ్ అనుభవించినా కానీ అది అయిపోదు దానివల్ల ఉపయోగమే లేదు తర్వాత మళ్ళీ ఆయన మట్టిలోకి పోవాల్సిందే అంత సంపాదించుకున్నావు దేనికి ఉపయోగం లేదు ఎందుకంటే మనకు కావాల్సిన ధనం ఎక్కడ మన నివాస స్థలం ఏదో మనం గుర్తెరగల ఫస్ట్ పూర్తిరిగి మనం ఆ ధనం కోసం ప్రయాసపడాలి ఆ ధనం కోసం ఆ ధనం కోసం ప్రయాసపడడం అంటే బైబులే వాక్యమే చెప్తుంది నువ్వు శ్రమలు పొందుతావని హింస నీతి నిమిత్తం పోతే నీతి వల్లనే కదా మనకి ఫలం అధికమయ్యేది ధనం అధికమయ్యేది అక్కడ మనకు ఆస్తి రావాలంటే అక్కడ మనకు ధనం రావాలంటే మనం హింస పొందాల నీతి నిమిత్తం హింసింపబడి వారు ఎందుకు వాక్యం చెబుతున్నాడు ప్రభు ఎందుకు ఆయన ఆయన వారిగా బోధించింది అంటే నువ్వు నీతి నిమిత్తం వెళ్తే హింసిస్తారు నిన్ను పడతారు కానీ అవన్నీ ప్రభుని నమ్మితే మనకు అవన్నీ సాధ్యమే కాబట్టి మనం ఏ పరిస్థితిలో ఉన్నా కానీ దయ్యాలను వెళ్ళగొట్టేదైనా కానీ ఏదైనా సరే ప్రభుని నమ్మితే అది ఖచ్చితంగా సాధ్యమే ఏది కూడా నీ నీ నమ్మకం నీలో విశ్వాసం నీళ్ళు ఉంటే ఏది కూడా నేను ముట్టలేదు అది ముట్టిందంటే అది ప్రభు చిత్తం మనం అనుకోవాలి మనం దాన్ని కూడా మనం నెగిటివ్ గా తీసుకోకూడదు ఈ రోజు కొంత ఈ రోజు మామూలు నామకర్త క్రైస్తువులు ఏంటంటే వస్తారు ఏదో ఆ నామమాత్రంగా ఉంటారు విశ్వాసంలో ఏదైనా కొద్దిగా శ్రమరాంగానే పక్కకు వెళ్ళిపోతారు ఒకప్పుడు నేను కూడా అట్లనే ఉంటుంది ఎప్పుడైతే సంపూర్ణంగా మనం దేవుణ్ణి విశ్వసిస్తామో అప్పుడే మనం ఆ దేవుని వా మనం మట్టిలో నెలబ మట్టిలో మంచి నేలలో విత్తబడిన విత్తనాల వల్లే ఉంటాం మనం ఫలిస్తాం కొమ్మలు భయంకరంగా ఫలిస్తాం రాతి మీద కట్టుకున్న ఇల్లు వల్లే మనం దానికి సదృశ్యంగా ఉంటాం ఎప్పుడైతే సగమే విశ్వసిస్తామో తగమే అంటే ఓన్లీ నాకు ఈ నేను పొందుకో పొందుకోవడం వరకే ఇచ్చేదేముండదు తిరిగి ఇచ్చేదేముండదు పొందుకోవడమే నాకు సాధ్యము డబ్బు నేను శ్రమ నుంచి విడిపించుకోవడం లేకపోతే డబ్బు పొందుకోవడం ఈ లోకంలో బోధిస్తా ఉంటారు కదా నీకు సమస్తం సాధ్యమని ఏంది నీ అప్పులున్నా తీరిపోతాయి నువ్వు ఇల్లు నీకు ఇల్లు కట్టుకోవాలన్నా దేవుడిస్తాడు బండ్లు వస్తాయి కార్లు వస్తాయి ప్రభు నీకు ఇంట్లో ధారాళంగా కుమ్మరిస్తాడని చెప్పుకుంటారు నేను నన్ను ఆ రీతికి బోధించినప్పుడు ఏంటంటే చిన్న శ్రమ రాగానే అది ఆ విశ్వాసం ఎట్లుంటుంది అంటే వేరు లేకపోతే ఎండి ఏ రీతికి అట్లనే ఎండిపోతారు కానీ ఎండిపోకుండా స్థిరంగా విశ్వా నిలబడాలంటే మనకు కావాల్సింది విశ్వాసం అది సంపూర్ణంగా ఉండాలి మనం సంపూర్ణంగా ప్రభువుని నమ్మాలి ప్రభువును నమ్మినప్పుడే సగం సగం నమ్మితే మనం ఎప్పుడు కూడా వాక్యంలో నిలబడలేము నీ నీ నీ విషయంలో దేవుని చి దేవుడు శ్రమ పొందుటం నీ చిత్తమైతే దాని ప్రకారం ముందుకు పోవాలి మనం శ్రమ పొందుతామని చెప్పి ఆగిపోకూడదు దానివల్ల మనం ప్రార్థన కూడా శ్రమ పొందకూడదు అని చెప్పి ప్రార్థన చేస్తే ఇదే వాళ్ళు అడుగుతున్నారు అదే రీతి శిష్యులు కూడా అడుగుతున్నారు ఏమని అడుగుతున్నారు శిష్యులు కూడా అంటున్నారు ప్రభుత్వాన్ని ప్రభుత్వం మేము నశించిపోతున్నాం నశించిపోతున్నామని ఇదేనా మేము విశ్వాసం నేను కదా నశింపజేసేది నువ్వెందుకు నశించిపోతున్నావు నశించిపోతున్నానని చెప్పి నువ్వు ప్రార్థన చేయాలి వాళ్ళు అపస్తులు కూడా పౌరులశీలలు కూడా చెరసాలలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ప్రభు చెరసాల నుంచి విడిపించు విడిపించు అనలే వాళ్ళ శ్రమ పొందినరు ఆల్రెడీ చెరసాల్లో వేయబడ్డరు ప్రభు చిత్తమైంది వాళ్ళని హింసించి వాళ్ళు లోపల పెట్టాలా ఆ జైలు గోడలు బద్దలు కొట్టి వాళ్ళని తీసుకొని రావాలా సాక్షులు వాళ్ళు తెలుసుకోవాలా ప్రభు ఒక మహిమను వాళ్ళు జైల్లో ఉండి కూడా స్వార్థ పరిచయ చేస్తున్నారు సే జైల్లో ఉండి కూడా వాళ్ళు దేవుడిని స్థుతిస్తున్నారు ఆరాధిస్తున్నారు దేవుడికి ప్రార్థన చేస్తున్నారు ఈ శ్రమ నుంచి విడిపించమన్నారు ప్రార్థన చేయలే అట్లా చేస్తే ఏం లేదు ప్రభు అంతవరకు ఆ శ్రమ నుంచి నేను విడిపిస్తాడు నిన్ను ఒక అంతవరకే ఇంక నీ చాప్టర్ అంత తోటి క్లోజ్ అన్నట్టు అర్థం చేసుకోవాల్సింది అదే ఇప్పుడు వాళ్ళు అలా ప్రార్థన చేయలేదు విడిపించిన తర్వాత ఆయననే ఇచ్చి వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు స్థుతిస్తున్నారో ఆరాధిస్తున్నారో దేవుడిని ప్రార్థిస్తున్నారు వాళ్ళ వాళ్ళు గోడల బద్దలు కొట్టి వాళ్ళు బయటకు తీసుకొచ్చినాడు కాబట్టి మనం కూడా అట్లా ఉండాలి ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా ఎటువంటి పరిస్థితులు మనకు వచ్చినా కానీ దేవుని ఎందే నమ్మకం ఉంచాలి ఎందుకంటే ఎటువంటి పరిస్థితులైనా సాధ్యం సమస్తం ఆయన నమ్మితే మనకు సమస్తం సాధ్యం ఎటువంటి పరిస్థితి మనకు సాధ్యం అది భయంకరమైన దురాత్మ మనకు ఎదురుగా వచ్చినా నాలో ఏం లేదు నాకు భయపడ ఆగిపోయినావు అంటే నీ వల్ల కాదు అది నాకంత శక్తి లేదు నాకు అంత లేదు అని చెప్పి నువ్వు ఆగిపోయినావు అనుకో నువ్వు ఎప్పటికీ ఏది కూడా చేయలేవు ప్రభుందరూ విశ్వాసం నేను కాదు కదా చేసేది ప్రభువు చేసేది ప్రభువు ఆ కార్యం నేను నెరవేర్చగలుగుతాను నాలో విశ్వా నీలో విశ్వాసం ఉంటే అది నెరవేరుతుంది ఖచ్చితంగా అది పోతుంది పారిపోతుంది నువ్వు అనుమాన పడ్డావు నీకు అది జరగనే జరగదు అనుమానం ఉంటే ఖచ్చితంగా జరగదు అనుమానం లేకపోతే అది ఖచ్చితంగా జరుగుతుంది మనం వింటున్నాం సమర్థవంతమైన దేవుని వాక్ అన్న అన్నమానికి ఎన్నో పది పది పర్యాల నుంచి వినిపిస్తానన్నారు ఇవన్నీ కూడా మనం స్వీకరించాలి ఎందుకంటే మనం ఎప్పుడైతే సంపూర్ణంగా నమ్ముతామో అది ఖచ్చితంగా వెళ్ళిపో ఏదైనా సరే వెళ్ళిపోతుంది నువ్వు సంపూర్ణంగా నమ్మితే నీ వల్ల కార్యం జరుగుతుంది అని నమ్మితే ఏ పనైనా సరే దెయ్యాలు వెళ్ళగొట్టేదని అనారోగ్యాలు వెళ్ళగొట్టేదని నువ్వు నమ్మితే ప్రభుకి ప్రభు నేను నమ్ముతున్నాను ఈ కార్యం నువ్వు చేస్తామని చెప్పి నువ్వు ఆయనకి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తే నీ మన గొప్ప కార్యాలు జరుగుతాయి ఆ టైంకి వచ్చేసి నా అభిషేకం కావాలి అభిషేకంలో ఉండాలి అని చెప్పి మనం అట్లా ఆలోచించుకున్నాం అనుకో మనం ఏ పని చేయలేం ముందుకి మనలో విశ్వాసం ఉండాలి ప్రభు పట్ల ఎందుకంటే చేసేది నేను కాదు ప్రభు మనం కాదు ప్రభు చేసేది ప్రభువే చేసేది ఏ కార్యమైనా కానీ తమలోనైనా సరే ఆయన విడిపించేది మనకు సాధ్యమే ఆ శ్రమ పొందుకోవడం మనకు సాధ్యమే అది ఎంతటి భయంకరమైన శ్రమ అయినా కానీ ఎంతటి భయంకరమైన దురాత్మైనా కానీ ఎంతటి భయంకరమైన అనారోగ్యమైన కానీ ప్రభు చిత్తం అయితే అది ఖచ్చితంగా నెరవేరుతుంది మనం చేస్తే అది నెరవేరదు ఆ అవిశ్వాసం మనలో ఉంటే ఖచ్చితంగా మనం ఏదైనా సాధించగలుగుతాం ప్రభు ప్రభు స్వార్థ పరిచర్యలు కాబట్టి అల్ప అవిశ్వాసాల వల్ల మనం ఉండకూడదు మన విశ్వాసం ఏదైనా సరే సంపూర్ణంగా ఉండాలి కాబట్టి మనం ఎక్కడికి పోయినా నశించం ఒకటైతే మన జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మన సంపూర్ణంగా ప్రభు నమ్మి సంపూర్ణంగా ప్రభుకి సమర్పించుకొని ముందుకు వెళ్ళినప్పుడు అది శ్రమైనా రాని ఏదైనా రాని మనలో ఏం మచ్చ లేకుండా మనం ముందుకు వెళ్ళినప్పుడు ప్రభు అయిన సంపూర్ణంగా మనం శివ ముందుకు వెళ్ళినప్పుడు ఏదైనా అడ్డంగా వచ్చినా కానీ అది ప్రభు నుంచి వచ్చిందనే మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇంతక మనం చదివినాం పాతలంలోనికి పంపించచ్చు బయటికి రప్పించొచ్చు మొదటి సమూహల గ్రంథంలో రెండో అధ్యాయం ఆరో వచనంలో మనం చూసాం పాతలం పంపుచ్చు అందులోండి రప్పించు చుండు వాడు ఆయనే ఎవర్ని పాతలంలో పంపించి రప్పిస్తా ఉంటారు మనం అర్థం చేసుకోలే ఎవరు పోయి వస్తూ ఉంటారు అందులో పాతలంలో వేసేది ఎవరిని అపవాది సంబంధుల్ని అపవా కాబట్టి అపవాది నిన్న అడ్డగిస్తుందంటే అది ప్రభు చిత్తం లేకుండా రాదు దాన్ని ఏ రీతిగా జయించగలవు నీలో విశ్వాసం ఉందా లేదా పరీక్షించుకోవడానికి ప్రభువు నువ్వు దానికి ఎదురెళ్ళి ఒడ్డి దాన్ని దాటిపోవాలను మనం దాటిపోవాలి దాని నుంచి ఆ యొక్క శ్రమ నుంచి ఎందుకంటే ప్రభువు వలన కలిగిందని మనం దాన్ని అనుకుంటే దాన్ని నేను చేయగలుగుతాను నాకు నాకు సాధ్యమే అది నేను వెళ్ళిపోతానని చెప్పేసి ముందుకు వెళ్ళిపోవాలి ప్రభువు నాతో ఉన్నాడు చెప్పేసి లేదు నాకు వద్దని చెప్పి నువ్వు ఆగిపోయినావు అనుకో ఇంకంతటితోటి నీ అక్కడి వరకే ఆగిపోతాం మనం ఇంకంత నుంచి ముందుకు వెళ్ళలేం కాబట్టి మన విశ్వాసం అనేది సంపూర్ణంగా ఉండాలి వాళ్ళు తర్వాత అదే అదే అపస్తుల్లో తర్వాత ఎక్కడ కూడా వాళ్ళు భయపడలేదు ఏ దురాత్మలు కనిపించిన భయపడలేదు వాళ్ళే ఇంకా పై పైపేసి గొప్ప కార్యాలు చేశారు ఎందుకంటే వాళ్ళ విశ్వాసం అంత రీతిగా వాళ్ళు తెలుసుకున్నారు దేవుని శక్తిని వాళ్ళు తెలుసుకోగలిగినారు వాళ్ళు విశ్వాసంలో బలపడ్డారు కాబట్టి వాళ్ళు తెలుసుకోగలిగినారు వాళ్ళు కార్యాలు చేయగినారు మనం ఎందుకు చేయలేకపోతుందంటే మనంతా సగం సగమే అనమాట సగం సగం తలంపులు పెట్టుకొని సగం సగం విశ్వాసం పెట్టుకుంటే మనం ఏ పని చేయలేం మనం సువార్తలో కూడా ముందుకు వెళ్ళలేం మనం మన పరిచయ కూడా స్టార్టే కాదు మనం మానవ తలంపులు మానవ ఇవి పెట్టుకుంటే మనం సాధించలేం మనకి ఏదైనా సరే ప్రభువే ఉరి ప్రభువే మనకి మధ్యలో ఎన్నో వస్తూ ఉంటాయి అవి ఎన్నో వచ్చినా కానీ వాటన్నింటినీ దాటుకొని పోవడానికే ప్రభువు మనకు అడ్డం ఇస్తూ ఉంటాడు ఎందుకంటే నువ్వు ఎంత దాటితే నీకు ఫలం అధికం అవుతుంది అంటున్నాడు ప్రభు నీ ఫలం పరలోకంలో అధికం అవుతుంది అంటున్నాడు నీకు అధికం అవ్వాలంటే నువ్వు హై లెవెల్కి వెళ్ళాలంటే నువ్వు పరిగెత్తాలి నువ్వు దాటుకోవాలి లేదు నేను అక్కడ దాకా నాకు అంత హై నాకు అంత ధనం ఆస్తి నువ్వు అక్కడ కూడా పెదవాళ్ళని ఉండిపోతావు అక్కడ కూడా నీ ఫలం తక్కువే ఉంటాయి కాబట్టి మన గురి ఎన్నో వస్తూ మధ్యలో ఏదైనా సరే ఇది నా వల్ల కాదు అని మనం అనుకోలేము మన గురి గమ్యం ప్రభువే ఆయన నమ్మితే నువ్వు ఆయన మార్గంలో ముందుకెళ్తే ఏదైనా సాధ్యమే నమ్ము అనికే సమస్తం సాధ్యం అంటే అదే శ్రమ అయినా నేను శ్రమను పొందలేను ఆ శ్రమ నేను భరించలేను ప్రభు నాకు దూరపరచు నాకు దూరపరచు అని చెప్పి మనము ఆ రీతిగా ఆగి పర్జన చేస్తే అని అంటాడు నీ విశ్వాసం ఇంతేనా అని కాబట్టి మనం ఆ రీతిగా అనిపించుకోకూడదు ప్రభు మన విశ్వాసం అంతేనా అని చెప్పి మనం అనిపించుకోకూడదు మనం ఆయన మార్గంలో పోతానే ఉండాల ఆయన నమ్మితే సమస్తం సాధ్యం అది ఏదైనా సరే అవి అటువంటి విశ్వాసం మనలో ఉండాల ఎన్ని అడ్డంకులు వచ్చినా అపవాది వాడు ఉంది లోకంలో అందుకే మనల్ని అడ్డగించడానికే ఉంటాడు వాడిని మనం జయించాలంటే మనలో ఉండాలి కదా ఆయుధం అదే విశ్వాసం ఉండాలి మనలో ఆయుధం మనకు వాక్యం ఉంది వాడు అగ్ని బాణాలని ఇస్తున్నప్పుడు అది డాలు విశ్వాసం అనేది డాలు వల్లే అడ్డగిస్తుంటది వాడు ఎన్నెన్నో అవుతుంటే వాడు అన్నిటికీ నువ్వు విశ్వాసం అనేది అడ్డం పెట్టాల అవి నీ దగ్గర రావు అప్పుడు కాబట్టి ప్రభు మనకి అటువంటి సంపూర్ణమైన విశ్వాసం మనం కలిగి ఉండాలి అటువంటి కలిగినప్పుడే అది జరుగుతుంది ఏదైనా కా ఏ కాబట్టి ప్రభు మనకు విశ్వాసం అనుగ్రహించాలా ఏదైనా సరే ప్రభు నుంచే వచ్చిందని మనం గుర్తిరిగి దాన్ని నెరవేర్చేదానికే ట్రై చేయాల అద్దాకమ్మ నేను నశించిపోతాను ప్రభు చిత్తం లేకుండా మనం నశించిపోము అదే అని అనేది నేను నీ విశ్వాసం ఎక్కడంటే ప్రభు చిత్తం లేకుండా మనం నశించిపోము ఆయన మార్గంలో ఆయన సంపూర్ణంగా నువ్వు విశ్వసించినప్పుడు నువ్వు నశించిపోవు ఎప్పటికీ నశించిపోవు ఎందుకంటే ఆయన అంటున్నాడు నేను నశించిపోతున్నాను పేరుతో అంటే నీ విశ్వాసం ఎక్కడ అంటున్నాడు మనం నశించిపోము ఎందుకంటే అది ఆయన చిత్తం కాదు ఆయన నువ్వు నశించిపోయినావు నిజంగా అంటే నువ్వు ఆయన ఒకటి ఆయన మార్గంలో లేవు అని ఉండాల ఒక నిజంగా నువ్వు ఆయన మార్గంలో నీ నీ హృదయ సాక్షికి నీ మనస్సాక్షికి ఏది తప్పు నీరోజు అనిపించలేదు ఆయన ప్రభు మార్గంలో నేను వెళ్తున్నానని చెప్పి నీ వాక్యానుసారమే నేను ఉన్నానని చెప్పి నువ్వు మనసులో దృఢంగా నీకు అనిపిస్తే ప్రభు ఆత్మ నరికి ప్రేరిపిస్తే అది దేవుని చిత్తమన్ను వెరగాలి ఆ శ్రమ దేవుని చిత్తమన్ను వెరగాల లేదు అది నీ శరీరకం నీ ఆజ్ఞాన ఆజ్ఞాన దేవుని ఆజ్ఞకి లోబడక అది విడి విడిగా వస్తే అది నువ్వు ఆజ్ఞం తప్పిపోయి సరి చేసుకొని ముందుకు సాగాలి కాబట్టి ఎంతైనా ఉన్నని మనకి మెయిన్ కావాల్సింది విశ్వాసం ప్రభు మన ప్రభు మనలో మనతో ఉన్నాడని మనం నమ్మాలా ప్రభు ద్వారా మనం ఏదైనా చేయగలడని మనం నమ్మాలా ఇది స్వస్థత కార్యములైనా కానీ ఏదైనా కానీ మనం ఉండి నమ్మినప్పుడు అవి ఖచ్చితంగా నెరవేరుతాయి ఏదో డౌట్ గా మనం చేస్తే అవుతుందో అవ్వదో అని డౌట్ ఉన్నది ఖచ్చితంగా కాదు అది డౌటే లేదు నవ్వితే అవుతుందో లేదో నా అభిషేకం ఉందో లేదో అని చెప్పి నువ్వు భయపడతా ఆగిపోతే నువ్వు ఎప్పటికీ ఇది కూడా చేయలేవు కాబట్టి మనకు అంతటి విశ్వాసం దేవుడు అనుగ్రహించాలని ప్రార్థన చేస్తాను పరిశుద్ధ ప్రేమ గల దేవా చేయమగల తండ్రి ఎస్ఐ వందనాలు స్తోతులు స్తోత్రం ప్రభు ఇదేనైనా ఈ మధ్యాహ్నం సమయంలో ప్రభా విశ్వాసం మనం విషయం గురించి మీరు మాట్లాడినారు ప్రాభ అవునండి మిమ్మల్ని నమ్మడానికి సమస్తం సాధ్యమే ప్రాభ అది మేలుడైనా కానీ నైనా కీడైనా కానీ ఏదైనా ప్రభా మేము సాధ్యపరచుకోగలం ప్రభావ నేను ఎందుకంటే మేము మిమ్మల్ని నమ్ముతున్నాం ప్రభా నీ వాక్యం చాలా క్లియర్ గా చెప్తుంది ప్రభా నైనా జీవింపజేసేది నీవే నాయన మరణింపజేసేది నీవే ప్రభా నైనా దరిద్రత కలగజేసేది నీవే ఐశ్వర్యమును కలగజేసేది నీవే కృంగదీసేది నీవే లేవనెత్తేది నీవే ప్రాభ అవునండి ప్రభా మేము మీ మిమ్మల్ని నమ్ముతున్నాం ఏదైనా మా జీవితంలో వచ్చినా ప్రభా ఏ అడ్డానికి వచ్చినా కానీ మేము మీ మీ చిత్తానుసారా ముందుకు సాగుతాం ప్రభా నైనా మీరు ఇచ్చే శక్తితోనే మీరున్నారని నమ్మకంతోనే మేము దాని ఛేదించుకున్నాం ప్రభా మీ మార్గంలో వెళ్తాం ప్రభా అవుతండి మేము నీతి నిమిత్తం వెళ్తున్నప్పుడు ప్రభా హింస హింసలస్తే అని మీరు చెప్తున్నారు ప్రభా కూడా ఆ రీతిలోనే అలాంటి హింసలను పట్టిబడ వల్ల నాయన మిమ్మల్ని మీకు కృతజ్ఞత అస్తుతలు ఎందుకంటే ఆ యొక్క హింస ప్రభా ఆయన మీ యొక్క ధనమును మాకు అధికం చేస్తుంది ప్రభా మీ యొక్క ఫలం మాకు ఇంకా ఎక్కువ అవుతుంది ప్రభా నా తండ్రి అవును ప్రభ కాబట్టి నేను ఆ హింసలు వచ్చినప్పుడు ప్రభా మేము ఆనందించాలా మిమ్మల్ని స్థుతించాలా ఎందుకంటే ఆ హింస ద్వారా మాకు మీరు ఎక్కువ ఫలం ఇవ్వబోతున్నారని మేము దాన్ని నమ్మాలా ప్రభావ కాబట్టి నేను అటువంటి విశ్వాసంలోకి మిమ్మల్ని నడిపించండి తండ్రి నేను మా విశ్వాసం సంపూర్ణంగా ఉండాలా ప్రభావ సగం సగం విశ్వాసంలోనే పొందుకునే విశ్వాసం వరకే ఆగిపోవడానికి వీలేదు ప్రభావ నేను ఎంతో మంది జనని ఆ ఈ రోజు ఆ రీతిగా జీవిస్తున్నారు ప్రభా ఆ తండ్రి సగం సగం విశ్వాసంతోనే ఉంటారు ప్రభా శ్రమలు వస్తే నాయన శ్రమలు తప్పించనే కానీ శ్రమల నుంచి పోవాలని ఒక సువార్థ ప్రకటించాలని ఎవరికీ ఉండదు ప్రభావ తండ్రి ఆ రీతిగా నా ప్రభావ ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభావ మీరు విడిపించండి ప్రతి ఒక్కరిని ఆయన మీ సంపూర్ణమైన విశ్వాసం ధరింపజేయండి ప్రభావ నేను మీ ఆ విశ్వాసం లేకపోతే ఈ రోజుల్లో మేము అస్తలు బ్రతకలేం తండ్రి నేను మీరే నాయన అంతటి విశ్వాసం మాకు దయచేయమని నాయన ఇంకా ప్రభావ నైనా మేము గొప్పగా మీ సేవలో వాడబడే కృపను మాకు దయచేయమని నా తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభావ నేను మీరు మాకు అనుంచి వాక్యం బట్టి మీకు వందనాలు తండ్రి తండ్రి మీరే నాయన ఫలింపు దయచేయమని ఆయన మీ యొక్క తండ్రి ఈ సమయంలో నా తండ్రి మీరు మాత్రం మాట్లాడేందుకు కృతజ్ఞత స్స్తుతలు స్తోత్రములు చెల్లించుకుంటూ ఏసు క్రీస్తు పరిశుద్ధ నమంని ప్రార్థించి సమర్పించి వెడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ ఆమెన్ స్త్రం రాబ పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తి ఇసాక్ యాకోబ్ల గొప్ప దేవాన్ని నా నేడు నిరంతరం ఏక్రీట్కున్న తండ్రి గొప్ప దేవానికి వందాలేసయ్య నీకే స్థులు శ్రోతలు అర్పించుకున్నమైనా దీనివంత మీ సాయం చేత నడిపించిన ఆయన ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ప్రభావ మీ వాక్యం ధ్యానించేలాగానే మీ సందులో గడిపే భాగ్యాన్ని మీరు మాకు అందరికీ అనుగ్రించినందుకే నీకు నీకే కృతజ్ఞత స్థుతులు నీకే స్థుతులు శ్రోతలు అర్పించుకున్నమానా సమస్త ఘనత మహిమ ప్రభావం యుగ యుగంలో నీకే కలుగును కాక హలలుయ్య నా ప్రభా మీ వాక్యం చేత మీరు మా అతను మాట్లాడడం విశ్వాసం సంపూర్ణంగా బలపడాల ప్రభావా ఆయన ఈస ఎన్ని ఆలలో ఇచ్చినా కానీ ప్రభావ ఎన్ని శ్రమలు ఇచ్చినా కానీ ప్రభావ ప్రతి శ్రమలలో ప్రభావ మేము ఆనందిస్తూ ముందుకు పోయి బిడలుగా మమ్మల్ని తయారు చేయమని ప్రాదిష్టమైన ఇన్ని మేము ఉంటుంది బహుశ్రమల కాలమైనా ఈ శ్రమంలో ప్రభావ ప్రతిదీ మేము ఛేదించుకొని ముందుకు పోవాలా ఆయన ఈశ్రు ప్రభావ అలాంటి మమ్మల్ని తయారు చేయండి మాకున్న ఈ విశ్వాసం సరిపోదు ప్రభావ మా విశ్వాసాన్ని ఇంకా రెట్టింపు చేయండి ఆకాశాన్ని అంటాం ప్ర విశ్వాసమైన సంపూర్ణమైన విశ్వాసంలో మమ్మల్ని ఇంకా నడిపించమని ప్రాదిష్టమైన ప్రతి దాంట్లో ప్రభావ మేము విజయం పొంది ముందుకు పోవాలా ప్రభావ ఆయన ఈస ప్రభ ఎందుకంటే మీరు అన్నారు ప్రభా లోకంలో మీకు శ్రమ కలుగును అయినని నేను లోకాన్ని జయించన్నారు కాబట్టి పత్తి శ్రమలో మేము విజయం పొందాలా లేకుంటే ప్రభావ శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే శ్రమ పోతే ఆ రీతిగానే జీవిస్తాం యథావిధి కాకుండా ప్రభావ ఆ శ్రమలో నుంచి మేము విజయం పొందుకుంటూ మేము ముందుకు పోవాలి ఎందుకంటే మీరు కూడా ప్రభా శ్రమలో ఉండే ప్రభావ మీ మహిమలో ప్రవేశించినారు ఆయన గొప్ప ఆ రీతిగా మీతో పాటు మేము శ్రమలు అనుభవించాలా ఆయన మీరు పొందిన శ్రమంలో మేము కొంత భాగాన్ని మీ శ్రమలు పొందాలి ప్రభావ ఎందుకంటే ప్రభావ ఆ రీతిగా ఉన్నప్పుడే మేము ఈ మహిమను మేము చూడగలం మీ మహిమలో మేము ప్రవేశించగలం గొప్ప దేవాలంటే సేవలో మీరు మమ్మల్ని నడిపించండి మా విశ్వాసాన్ని ఇంకా మీరు బలపరచండి దేని భయపడకుండా దేని ఇష్యంలో చింతించకుండా విశ్వాసం అని మీ వైపు చూసి ముందుకు పోవాలా ఎన్ని తుఫాన్లు వచ్చినాయి అలజడిలు వచ్చిన ప్రభావ వాటిని ప్రభావ ఏ రీతిగా ఛేదించుకొని పోవాలా ప్రభావ మీరు మాకు వాక్యపు రూపంలో బయలుపడిస్తున్నారు అనేక పర్యాల నుంచి దాన్ని నీకు వందా ప్రభావ మీకు సమర్థమైన వాకుతో మేము వచ్చి జయించమే ముందుకు పోవాలా కానీ శ్రమ మేము పొందాలా ప్రభావాయినాసే ప్రభావ మేము శ్రమలో ఉండకపోతేనే మా విశ్వాసం పరిపూర్ణంగా అతి ప్రవా గొప్పదేవ మా విశ్వాసం దగ్గ మెరవాలా ప్రభావ మీ బంగారం వల్ల సువర్ణం వల్ల ఎదగాలేసే ప్రభావ అలాంటి విశ్వాసం పరిపూర్ణమైన విశ్వాసం మేము కలిగి ముందుకు పోవాలా ఆ రీతి ఉంటేనే మేము సేవ చేయగలం మీ కొరకు మీరు నిలబడంగా నిలబడగలం ప్రభావా అలాంటి సేవలు మమ్మల్ని నడిపించమని ప్రదృష్టమైన గొప్ప దేవనతాన్ని ప్రదర్శిస్తాను మీరు ఆశ్రవదించండి నూతనంగా మీరు అభిషేకించి మీరు నటించండి ఓ ప్రభు చేసే ప్రతి పరిచర్ అంతట్లో ప్రభావ మీరు మా ఘన విజయం అనేక ప్రాంతాలు వెళ్తుండగా ప్రభావ అయినా ఇసు ప్రభావ గొప్ప గొప్ప కార్యాన్ని మీరు జరిగించండి అనేకులు ప్రభావ మీందు విశ్వాసంలో నడిపించాలా ఆ కదువరి మీరు పొందిన గాయలలో స్వస్థత ఉంది ప్రభా మీరు పొందిన గాయలలో ఓ ప్రభావ ప్రతి ఒక్క బేట స్వస్థత అనేకుల కొరకు మీకు రక్తాన్ని కాచినారు మీకు సెలవు సకల జన్లకు ప్రకటి చాలా అనేకులు మీ సిల్వ దగ్గర మేము తీసుకొని రావాలో ప్రభావ మేము ఉంటే మీ కాలంలో ప్రభావ ఇంకా సమయం చాలా తక్కువ ఉంది ప్రభావ మేము ప్రభావతాన్ని చేస్తే ప్రభావ దీని మీద సమీపించుకుంది ప్రభావ మేము ఎక్కువగా మేము సువార్త పనుల మేము ముందుకు పోలాగానే సహాయపడండి గొప్ప దైవానికి వంద మేము మీకు రాక మేము అనేకులు మేము సిద్ధపరచాలా ప్రభావ శిష్యులుగా చేయాలా ప్రభావా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మేము అందరం సువార్త ప్రకటించాలా ప్రభావా అలాంటి సేవలు మమ్మల్ని అందరూ నడిపించినప్పుడే మా ఫలం పరలోకంలో అధికమవుతుంది ప్రావా ఈ లోకంలో ఎంత సంపాదించుకొని ఏమన్నా వాడు ఏం లేదు ప్రావా కాబట్టి ఈ లోకంలో మేము మాకు ఇస్తారు వాటి మీద మాకు ఆశ లేదు ప్రభావ పరలోకమైన ధనం మేము సంపాదించుకోవాలా అక్కడ మేము ఫలం సమకూర్చుకోవాలా ప్రభావా నా తండ్రి ఈసలాంటి ప్రయాసాలు మేము పోవాలి అనేక ఆత్మలు మీకు చెంత మీ నడిపించాలా అలాంటి శివరంగం నడిపించిన ప్రభావ అదే పరిశుధిలో పెరుగు బలపచ్చండి ప్రభ ఇంకా ప్రభావ బెదిరిన ప్రభ ఇంకా అనేకమైన విషయాలు మీరు బయలుపరచండి అయినా ఇంకా నా తండ్రి మీ సత్యాన్ని బయలుపరచండి ప్రతి చోట మీ కొరకు బలమైన సాధన మీరు వాడుకోండి నా తండ్రి ఈసేక మర్మాలు బయలుపరండి పరిశుదామతో ఇంకా నూతనంగా అభిషేకించి ప్రతి చోటి మీ కొరకు శాసన పెట్టుకోండి అయినా ఈస ప్రభ నీకు వాణాలేసే తన కుటుంబాలను శాంతి సమాధంగా ఇచ్చేయండి ఆర్థికంగా మెరుగుపరచండి ప్రతి కష్టంగా సంచలన మీ కొరకు శాసన పెట్టుకోండి నా దేవా నీకు వర్ణానిస్తాయ్యా బ్రదర్శిస్తూ మీరు ఆశ్రదించాయి కేవీఎం గ్రూపులో ప్రతి దేదర్శనందరూ మీరు ఆశ్రవదించండి నూతనంగా అభిషేకించి మీ కొరకు శాసన పెట్టుకోండి ప్రభావ చంద్రశేఖర్ ముట్టం ప్రభావ అన్నకు మంచి ఆరోగ్యంగా ఇచ్చేయండి ఇంకా ప్రభావ మీ పరులోకి జ్ఞానం ఇంకా నేను పని అనేక మంది విషయాలు నా దేవ ఐస ప్రభావ నీకు వర్ణాలిసా పేద చెట్టు మీ అగ్ని కంచి తన ఉద్యోగ స్థలంతట్లో మీ తోడు నుండి ప్రతి పనులు ఘన విజయం అనుగ్రహించండి ప్రభావ ఆటంకలను కుటుంబమేమో ప్రార్థిస్తున్నా నా కుటుంబ ఇద్దరు పిల్లల గొప్ప సేపులుగా తయారు నా దేవ బిడని నూతనగా అభిషేకించి మీ కొరకు శాసన పెట్టుకొని ఉన్నత స్థితిలో చదువుల స్టడీస్ అంతా ఉన్నత స్థితిలో మీరు లేవనైతే అందిస్తారు మంచి అడిగింది ఇచ్చిన తరలోకి ఒక జ్ఞానం చేతిని ఇంకా సదులో అన్న బంధువులు ప్రభావ కుటుంబాలందరూ ప్రవా దేవాతి దేవాన్ని ముద్దలోకి రావాలా సత్యంలోకి రావాలా మీరే నడిపించమంత ఆదిష్టమైన గొప్ప దేవానికి వంద అని సయ మీరు అక్కడ తొలగింది ప్రభావ మేము అన్ని కూడా మేము సిద్ధపరచాలా విత్తబణపతి వాక్య మా హృదయం మా హృదయమైన పలుకు మీరు రాసుకోవాలా ఆయన ప్రతి దశలో మేము వాక్యం నెమరు వేసుకుంటే మేము ముందుకు పోవాలా ఆయన ఈశ్వరు మా విశ్వాసం ప్రభావ తండ్రి అది పరిశీలింపబడకపోతే నా తండ్రి అది ఆధారపడే విశ్వాసం కానీ కాదు ప్రభావా నిలబడే విశ్వాసం కానీ కాదు కాబట్టి మేము ఆధారపడే విశ్వాసం కాకుండా నిలబడే విశ్వాసం ముందుకు పోవాలా ప్రభావ కాబట్టి ప్రభావ ఈ శ్రమలలో సంఖ్యలో ప్రతి దాంట్లో ప్రభావ పౌలుశీలలో ఎట్లా ఆనందించరో కాబట్టి అట్లా మేము ఆనందిస్తే మేము ముందుకు పోవాలి ఎల్లప్పుడూ మీ అందరూ ఆనందించాలా ప్రభావ ఆయన ఈశ్వరు మీ మా సంతోషం మీ అందరూ పరిపూర్ణం కావాలా ప్రభావ ఆ రీతి మేము నడవాలా ఆ రీతికి మీరు సేవ చేయాలి అనేకలు మీకు స్వాత అలాంటి సేవా జీతాలు మమ్మల్ని అందరూ నడిపించి మీరు ఆకు సిద్ధపరచుకోమని త్వరలో రాయన్న పరిశుద్ధ నామవున ప్రాధించిన నామ తండ్రి ఆ మేన్ పరిశుద్ధ తండ్రి మీకు వదన మహోన్నతురేవాకే స్తోత్రాలుస్తాయి ప్రభావ అనేక పర్యాయంతలు మీరు మనం హెచ్చరిస్తూ నడిపిస్తుంది మీకు ఎంతో వదనంత్రి ముఖ్యంగా ప్రభావ ఇదంతా మీ సాధ్యత నడిపించి క్షణంలో ప్రభావ మీ సన్నిధిలో మీవశించలాగిన తండ్రి ఆకాశవాసులుగా మనం తయారు చేసుకునేందుకు మీకు ఎంత ఉన్నాను కాబట్టి నేను ఈ లోకంలో ఏది కూడా తను మళ్ళీ వీలు ఉండదు లేదు ప్రభావ సమస్తం పెంటకు పలాంచుకున్నట్టు పౌరులు కదా అతనికి అర్థమైంది ప్రభు ఇందులోకి లేదు ఇదంతా పనికి రాందని కానీ ప్రభావ మనుషులు దాని కొరకే ప్రయాసపడుతున్నారు ప్రభావ నిత్య జీవాన్ని పోగొట్టుకుంటున్నారు ప్రభా భయంకరమైన దినం నట ఆ రీతి ఉంటుందని తండ్రి అనేక ఈ లోకాన్ని సంపాదించుకున్న కానీ పోగొట్టుకుంటున్నారు మీరు తిరిగి వచ్చినప్పుడు విశ్వాసం ఉండదు కానీ ప్రభావ ఆ రీతి ఉండకుండా మేము ప్రయాసపడుతున్నాం అవును ప్రభా అనేకులలో మీ యొక్క విశ్వాసాన్ని పెంపొందించలాగానే ప్రయాసపడుతున్నాం తండ్రి చాలా మంది ప్రభుత్వ వృద్ధాప్యంలో వచ్చినాక రిటైర్మెంట్ వచ్చినాక సేవ చేస్తామంటారు ప్రభావ కానీ వృద్ధాప్యంలో దేనికి పనికి రాకుండా తండ్రి మరి శరీరాలు తనమలి కృషించిపోయి ఏ రీతిగా మిమ్మల్ని మయపరచరని రీతిగా ఉంటుండగా ప్రభావ మీరు మాకు ఆ జ్ఞానం అనుగ్రహించినారు మిమ్మల్ని సేవించామని బ్రహ్వా అక్కటి జ్ఞానం ఇచ్చేందుకు మీకు ఎంతో వందలు ప్రభావ పేతుడి జీవితాన్ని మీరు చూపించినారు ప్రభా వారు పరిశుదాత్మ అభిషేకం పొందుకోక కూడా సేవ చేసినారు నాయన మీతో పాటు కలిసి పరుశుదాత్మ పొందుకున్నాక కూడా సేవ చేసినారు ప్రభా అవును ప్రభా మీరు అనేక పర్యాలు ఇలాంటి విషయాలు మాట్లాడుతూ బలపరుస్తున్నందుకు మీకు ఎంతో అందాలు ప్రభావ పరుశుదాత్మ అభిషేకం పొందుకున్నాక విశేషమైన సేవ చేసినారు కానీ దానికి ముందు దానికి ముందు తండ్రి ఇద్దరిద్దరు వెళ్ళి అనేక ప్రాంతాల్లో పోయూ వాళ్ళతో ప్రకటించి అనేకల స్వస్థ పర్సనట్లు మేము చూసినాం ప్రభా వాక్యం కాబట్టి దాన్ని మీకు ఎంత వందాను ప్రభావ మీకు మనవ తలంపులకు మేము చోటు ఇవ్వకుండా మీ తలంపులకు మేము చోటించేలా సహాయపడండి ప్రత్యక్షణ మీతో సంభాషించేలా మనుషులతో కాదు ప్రభా మీతో యథావిధిగా మాట్లాడాలా ప్రభా అటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క మధ్యాహ్న బ్రదర్ సిస్టర్స్ అందరినీ ఆశ్రయించండి వారి కుటుంబంలో శాంతి సమాధానం తెచ్చండి శరాలను స్వస్థపరచండి ఆటగాపరచే ప్రతి చీకటి దురాత్మ శక్తులను ఏసాన బంధించండి ప్రభావ కృపా వెంబడి కృపా అనుగ్రహించి నడిపించి మీ నాక వరుసపరుచుకోమని ఇంటికి సురక్షితంగా చేర్చమ ఏసు క్రీస్తు నాన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె అర్షదుడ మహోన్నతుడ జీవం కలిగిన దేవాయ వందనాలు తండ్రి ప్రభానికి స్థుతులు స్తోత్రములు ప్రభా తండ్రి ఈ గడిచిన కాలం అంతా తండ్రి నీ కృపలో కాచి కాపాడినావు తండ్రి దివారాత్రములు నీ కంటి పాప కాచి కాపాడి దినానికి నీ యొక్క నూతన కృప్రహించినవు అనేకులు ఈ దినాన్ని చూడలేక వాళ్ళ కాలాలు ముగించుకున్నారు ప్రభా మీరు మమ్మల్ని సజీవ లేఖలో మీ స్వరం భాగ్యము ధన్యత ఇచ్చినారు మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను కోట్లాది కృతజ్ఞత స్తోతులు స్తోత్రములు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనతా ప్రభావంలో తండ్రి ఎస్తయ్య నీకే యుగ యుగములు కలుగునుగాకహెలుయా తండ్రి ప్రభ అవును ప్రభ నాయన మీరు కూడా నాయన శ్రమలు పొందినారు ప్రభ అవును ప్రభ అట్టి మనస్సు మాకు దయచే ప్రభ ఈ లోకంలో నరహంతుకులుగా దొంగలుగా ఎట్లా ఉన్నా కానీ అలాంటి వాళ్ళు శ్రమ పొందుతారు కానీ అవి కూడా శ్రమ పొందుతారని నాయన మీరు కాబట్టి నేను ఏ విషయంలో మేము భయపడకుండా ధైర్యంగా వెళ్ళాలా ప్రభ నీ నీతి సువార్తను ధైర్యంగా ప్రకటించాలా చీకటిలో ఉన్న వాళ్ళందరినీ ప్రభ వెలుగులోకి రప్పించాలా ప్రభ నాయన ప్రయాస పంపుతో వెళ్తున్నాం కానీ మాతో నడిచే దేవుడు నీవే ప్రభ మా ముందు నడిచే దేవుడు నీవే కాబట్టి ప్రభ దేని గురించి చింతించకుండా ప్రతిదీ నీ చిత్త ముందుకు పోవాలా ప్రభ ప్రతిదీ నీ చిత్తానుసారంగానే మేము చేయాలా ఆయన ఏదైనా ప్రభ అది మీకు మహిమకరంగానే మేము ముందుకు పోవాలా ఎక్కడ మా సొంత జ్ఞానము సొంత తలంపులు సొంత ఆలోచనలు పెట్టకుండా ప్రభ ప్రతిదీ దైవికమైన జ్ఞానంతోనే పోవాలా నువ్వు ఇచ్చే జ్ఞానంతోనే పోవాలా ప్రభ కాబట్టి నీ యొక్క ఆత్మ నడిపింపుతోనే వెళ్ళాలా ప్రభా తండ్రి దేని గురించి చింతించకుండా ప్రతిదీ ప్రభ నీ మీదనే మోపుతూ నీ మీదనే ఆధారపడుతూ నీలోనే అంటుకట్టుకుంటూ ఆయన మా వేరుని ప్రభ ఈ లోకమంతా ఆయన పాకేలాగా విస్తరింపజేయాలా అలాంటి సేవా జీవితంలోకి నువ్వు మమ్మల్ని నడిపించు ప్రభ వాక్యందారా ద్వారా నువ్వు మాట్లాడినావు కాబట్టి నీకు వేలాది వందనాలు చెప్తూ పరిశుద్ధుడానికి వేలాది కృతజ్ఞత స్తోతులు స్తోత్రములు చెల్లిస్తూ నజరేడైన యేసు క్రిస్తున్నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ్రామసాగర దివ ఈ దిన ప్రభా నీకే కొంతే వందల దేశం నా ప్రభానికి వందల విశ్వ ప్రభా నా దివా అనుషులు పరీక్షించిన ప్రభా నాదివ శిషులు పరీక్షించిన నాదివానికి విశ్వాసం మీ కర కొన్నిసాగ దేవుడు తల్లి అలలీ అనాది ఆశీర్వహి చూసి గురి చేసేసి అలలీ అనాదివాన్ని ఒక స్వార్థ పటించాల ప్రభావం కరణించని మా విశ్వాసం మీ కరతంది ప్రభావ దాన్ని అధికం చేయమని ప్రార్థన రుధిపరచమని ప్రార్థించం మార్షల్ ఆత్మ స్వస్సపరచండి నా దైవానికి శోతం చేశాం అంచు అంచే వాక్యం ఎదగాల ఇంట వల్లది శ్వాసం కలిగితే దేశప్రభ నా దీవానికి శోతం చేసం ఇలగల చేయి జయించండి నా దీవానికి శోతం గొప్ప దినం ఆదరించండి అలరిగి నా దీవానికి శోతం వాళ్ళ ఆత్మ తెరవండి వాళ్ళ శ్రమ పాలై తిన కొందరు రక్షించాలా వాళ్ళి శివ దగ్గర నడిపించిన ఏసప్రభ నా దీవానికి శోతం భయంకర దినాలు రాబోయే దినానికిభ అలాగే మీ సేవులు శిష్యులకు తయారు చేసిన విశ్వప్రభ నా దేవు అనేక శిష్యులని అలాడి అసలు సుస్తికి స్వార్థి శిష్యులుగా తయారు చేయాలా ఆత్మల బలం కలిగి ప్రార్థన చేయని నా దీవానికి సొంతం దేన్ని కద్దకుంటా వాక్యం చూసి ప్రభాస్ దాన్ని నమ్మరేసి పోతాను సాధించని అలాడియా నా దీవానికి సొతం కేపీఎన్ బ్రహ్మట్టని తాకని ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ పెట్టి పరిస్థితి ఆత్మని బలంతో శక్తితో చిన్న పిల్లలతో సేవ చేయాలి ఆ ప్రభా నువ్వు కనించని వాళ్ళ డ్యూటీలో డీలో తోడు లే నా దేవానికి సతంపతి ఫ్యామిలీ శాంతి సమానం దచ్చని కష్టం నృతం తొలగించి అన్న తాకని ఇంకా సత్యాన్ని చూపించండి అన్న ద్వారా ఇంకా తయారు చేయని బలపరిచి శిలపరిచ్యం దోడండి సైతం బంధించి కాల్చి నా దివని అక్క తాకని అక్క వివాహం చెప్పాలి సో ఇంకా ప్రభ ఆ పరిశుధాత్మని బలంతో జ్ఞానంతో నింపి ఆరోగ్యం ది చూడండి మీ సేవలో బలంగా వాడుకొని పరిశుధాత్మ అభిషేకం జ్ఞానం అగ్నికరించని ఎక్కడో పిల్లలు మీచి కంచనీ అలాగే వాల్పుచ్చేట్ల బలమైన వాడుకొని సైతం శక్తి బంధించాలి దియ్యాన్ని కాల్చని ఆ చక్రట్టని తాకండి విశ్వాసంలో బలపరిశీలపరచని స్వస్సపరచని ప్రతి చీకటి శక్తి ఆటగాలి దిగలు కాల్చని నీ యొక్క చిత్తాన్ని తనకు ఆ ప్రాంతం అంతా కలిగించి సేవలు ఆ ప్రాంతం అంతా తీసుకునే భావసం పొందాలా తన మట్టి పలు జ్ఞానం దైతే లేచని గరం తెలియ సంతనం కలిగి తన కుటుంబంతో పొందాలా నా మూలములోని వార్త పోవాలా నాది ఎవరు అక్కడ సమీపించింది అన్నులే కానీ ప్రవాహాలి అన్నది కానీ బిడ్డలైనా కానీ అందరికీ సువార్థ పోవాలేసు ప్రభా సువార్థ బలం మా మీద మోపిన కనుక నీ మీద నమ్మకం పెట్టి విశ్వాసమే కర్త కొనసాగితే నీ సంపూర్ణ విశ్వాసం నడిపించి మీరు అక్కడ మాకు సిద్ధ పరిశ్రమనిస్తున్నప్పుడు ప్రేమ గల మా పరిలో కప్తండి పరిశుద్ధుడైంది ఏసైనా నాయన రక్షక మేమందరము కూడుకొని ప్రేయర్ అనుగ్రహించిన మంచి తరుణాన్ని బట్టి వందనాలేసే ప్రభావ మేమందరం వాక్యానుసారమైన జీవితాన్ని జీవించలాగిన అనుగ్రహించండి మీ రెండవ రాకడ కోసమే మేము సిద్ధపడి మా బ్రతుకులను మార్చుకునేలాగ్న మీరు మాకు సహాయం దయచేయండి సార్ నాయన రక్షక కరోనా థర్డ్ వేవ్ రాకుండా మీరే మమ్మల్ని ఈ లోకాన్ని అంతటిని కాపాడుదించి ఆస్వదించండి సయా ఆఫ్ఘనిస్తాన్ ప్రజల గురించి ప్రే చేస్తున్నానే సయా వేరే దేశాలు వాళ్ళతో మంచిగా ఉండి ప్రభ వారికి ఆశ్రయాలను అనుగ్రహించండి సయ ప్రభా నాయన రక్షక ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒకే దేశానికి వలస వచ్చేలాగా అనుగ్రహించండిసయ ప్రభ దయచేసి తల్లులను పిల్లలను వేరుపరచకుండా ప్రభ వారందరూ క్షేమంగా ఉండేలాగా అనుగ్రహించండి సయా ఆ తాలిబాన్స్ కి ప్రభా కావలసిన ఆ పశ్చాత్తాపాన్ని మీరే అనుగ్రహించండి సార్ ప్రభా నాయన రక్షక ఇంకా ఎంతో మంది రోగాలతో రుగ్మలతలతో బాధపడుతున్నారే మీరే కాచి కాపాడి దీవించి ఆస్వాదించండి సార్ ప్రభా నాయన రక్షక అనాథల కోసం మీరాశ్రయుల కోసం విధ్వరాల కోసం ట్రై చేస్తున్నాం ఆదరణను నీడ్స్ ని అనుగ్రహించండి రేసా నిరుద్యోగ సమస్యతో ఎంతో మంది బాధపడుతున్నారేసాయ ప్రభ మంచి ఉద్యోగాలను వారికి అనుగ్రహించి మీ నామ మహిమార్థమై ప్రభ వారు ఉద్యోగాలలో కూడా మంచిగా పర్ఫామ్ చేయాల అనుగ్రహించండి సార్ అందరినీ మీరే కాచి కాపాడించి ఆశీర్వదిస్తారని విశ్వసిస్తూ ఈ కొద్ది విన్న పండు క్రీస్తు ఏ స్నామం పెట్ట పాపని వినయంగా వేడుకొని చిన్నాను దేవ మన ప్లవైన కృప సమాధాన నడిపింపు మనందరికీ సదాకాలంతో గెక gutగగ 9గెియటా.?